నమ్మకమైన ప్రేమ తండ్రి నిపాదాలు కొందనాలు స్తోత్రం తండ్రి మరియు హృదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం వేసుకున్న గృపునాలు నిదాన్ని తెచ్చిండగా చిన్న గుంపుగా అయ్యా మిమ్మల్ని దానపరచడానికి మిమ్మల్ని హెచ్చించడానికి అయ్యా మమ్మల్ని తెచ్చానికి మా హృదయాలను మా యొక్క నమ్మకం దేవ ప్రేమైన తండ్రి మీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అయ్యా మీ మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ మీ యొక్క రెక్కల వాస్తూ చిన్న కృపకై అక్క నమ్మకత్వానికి అయ్యా మీ యొక్క మంచితనానికి మీకున్నారు దేవే దేవా నీళ్ళొచ్చి స్థానం లేక నమ్మకం ఏంటంటే వండుకోవటానికి గట్టి లేక నమ్మకం ఏంటంటే అయ్యా హానాదులు బిట్లేని వారు అధికార అయ్యా స్త్రీలు వృద్ధులు పిల్లలు తండ్రి నమ్మకం ద్వారా చర్యలు బంధకాలలో హింసల్లో ఉన్న వారి అందరినీ అయ్యా మీకు ఆసన తీసుకుంటున్నాను తండ్రి అయ్యా కృప్ సాయం చేయండి దేవా మీరే పోషణ పోషణ ఆధారమే అయ్యా మీరే ఆదరించే దేవుడు మీరే క్రియ కలిగింది తండ్రి మీ కృప యుగంలో నిలిచిన తండ్రి అయ్యా మీకు మంచితనాన్ని పెట్టిన మీకు ఆశాన్ని పట్టుకుంటుండగా దీని స్థితిని వెళ్తుండగా ఈ ఆజ్ఞాపకం చేసుకోండి సాయం చేయండి మా ఇల్లు కృప చూపడానికి కాదు కానీ కేవలం మీకు ఉచితమైన కృపల్ని చేతులు కప్పుగించుకుంటూ మీ పాదాలు పట్టుకుంటూ కనుక మాన నకుంటూ అయ్యా మీ పాసిన ద్రహ్మందరినీ తెచ్చుకుంటూ ఈ మా ఆత్మలకి ఎంతో ఆశీర్వాదకరంగా తెచ్చుకుంటే కొంచెంగా తండ్రి పాట పాడుకుంటూ ఉంది యహో వయందు భయభక్తులు గల ఇల్లు ఎల్ల వేళలా దీవించబడు ఇ సైయముందు మోకరిల్లెల్లు అన్ని వేళలా పోషింపబడులు దరలో యహో వయందు భయభక్తులు గల ఇల్లు ఎల్ల వేళలా ెడు ఇల్లు అన్ని వేళలా పోషించబడును ధరలో వినుమా క్రీస్తు మాటలు గనుమా క్రీస్తు మాటలు వినుమా క్రీస్తు మాటలు గనుమా క్రీస్తు బాటలు హహోవయందు భయభక్తులు గల ఇల్లు ఎల్లవేల దీవించబడు ఇలా ఇంటిలోనవున్నా ఇల్లాలే ఫలించడి దాక్షవల్లిగా మారును అందు ఉన్నా దీవెనగా మారును చేతి కష్టము ఇంటిలోన ఉన్నా ఇల్లాలే ఫలించడి ద్రాక్షల్లిగా మారును ఇంటి అందు ఉన్నా యజమాని దీవెనగా మారును చేతి కష్టము మెలు జరుగును మేలులు జరుగును మేలులు జరుగును ఆ ఇంటిలో మెలు జరుగును మెలులు జరుగును మేలులు జరుగును ఆ ఇంటిలో భయభక్తులు గల ఇల్లు ఎల్ల మేలలా శయ్య ముందు పోకరిల్లెడిల్లు ఎన్ని వేళలా పోషించబడును ధరలో ఇంటిలోనవున్న ఆ బిడ్డలే వలీవ మొక్కల వర్దిల్లెదరు దూరమైపోయినా రక్తబంధమే క్రీస్తునందు ప్రేమబంధమై వచ్చెదరు ఇంటిలోనవున్నా బిడ్డలే వలీవ మొక్కలై వర్దిల్లెదరు దూరమై పోయినా రక్తబంధమే క్రీస్తు నందు ప్రేమబంధమై వచ్చెదరు దివెన కలుగును దివెన కలుగును దివెన కలుగును ఆ ఇంటికి దివెన కలుగును దివెన కలుగును దివెన కలుగును ఆ ఇంటికి భయభక్తులు ఎల్ల వేల దీవించబడును ఇలలో ముందు మోకరిల్లు ఇల్లు వేల పోషించబడును దరలో ధరలోయ మెరుగమ్మ కాండం నుంచి నాకు ఒక షాకింగ్ వాక్యం బయలుపరచబడింది పర్స తరువాత మీకు తరువాత ఈ యొక్క దర్శన కాలం అంతా మమ్మల్ని సుదర్శితంగా కాపాడి కజుల్ లెక్కనంగా పెట్టినందుకు మీకు ఎంతో వదనాన్ని అయినా దానికి నూతనమైన కురుకు అనుగ్రహించి మనకు ఆదిస్తున్నాం మిమ్మల్ని నిన్ను మనసు సేవించి ప్రేమించే మిడలగా మమ్మల్ని తయారు చేయమంటే ఆదిస్తున్నాం ఈ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించలేక అనుమాన పడకుండా పడిపోకుండా ప్రభు దిగుపడకుండా భయపడకుండా ధైర్యంగా మేము ముందు పోయి బిడ్డలుగా వాళ్ళు తయారు జీవితం ప్రయత్నం జీవితం తయారైంది ప్రభు కానీ సమ్మర్దించుకోకుండా మా శరీరాన్ని ఛేదించుకొని వండుకోవాలా అటువంటి బిడ్డలుగా వాళ్ళు తయారు చేయాలని సాధిస్తాం మీరు అవి ఎవరికి చెప్పాలో ఎట్లా చెప్పాలో మీరే మాకు మార్గం సరచి మేము విధి పంపిస్తకపోవడానికి సిద్ధంగా మీరే మరించండి అదే విడుదల కనిపించమని క్రీస్తు పరిషత్స్తున్నాము నిర్గామాఖండము ముప్పై మూడవ అధ్యాయం మొదటి నాలుగు వచ్చారు మూడు వర్షాలి వచ్చే అయితే ఇది పాత నిబంధన కాలప్పు ఇస్రాయల్ ప్రజలకు సంబంధించిన వాక్యం ఇది అయితే ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే సరే పాత నిబంధన ఇస్రాయల్ ప్రజలకు సంబంధించిన కాబట్టి నాకేం పనికి వస్తుందిలే అది నాకు వర్తించదులే అనే క్రైస్తవ జీవితం కానీ మనకు తెలుసు పాత కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇస్రాయెల్ అనేది అంతరంగంగా మార్చబడిన క్రైస్తవ జీవితమే ఎవరైతే అంతర్గమందు సున్నతి పొందింటారో వాళ్లే ఇస్రాయెల్ అనేసి పౌలు రోమియా రాష్ట పత్రిక రెండవ అధ్యాయంలో క్లియర్ గా చూపించాడు మరి కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్ అయినా ఇస్రాయెల్ అనేది ఒకటే గుంపు దాని ప్రభు మనకి చాలా కాలం క్రిందని బయలుపర్చిండు అది మనం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఇస్రాయల్ పైన సమర్పించబడ్డ ఆ యొక్క ఆశీర్వాదాలు ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకే అనుగ్రహించబడ్డాయి అని విశ్వాసంతో వాటిని మనం స్వీకరించాం అందుకింతకాలం దేవుడు మనల్ని కాచి కాపాడేడు ఇక మీదట కూడా కాపాడతాడు ఎందుకంటే అదే విశ్వాసంలో మనం ఉన్న మరియు మొదటి వచనం నిర్గమాకాండము ముప్పై అధ్యాయము మొదటి వచనం మరియు యోహో మోసతో ఇట్లా నేను నీవు అయ్యప్ప దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయల్దేరి నేను అబ్రహముతోను ఇసాకుతోను యాకోబుతోనూ ప్రమాణం చేసి మూడు మూడవది అన్న మనం అనేక పర్యాలు ధ్యానిస్తా ఉంటాం బయలు ఇసాకు యాకోబు ఓ రకంగా ఇది తండ్రి కుమార పరిశుదాత్మ అనడానికి సాదృశ్యం ప్రతిదీ మూడుగా విభజింపన్నట్టు ప్రభు మనకి అనేక పర్యాలు చూపిస్తున్నాడు రెండు మూడు నెలల నుంచి చూస్తున్నాడు మనం అది మన యూట్యూబ్ వీడియోస్ లో అయితే అబ్రామ్ తోనూ ఇసాకు తో యాకూ ప్రమాణం చేసి కాబట్టి ఆయన ధర్మ గురు సాక్షులతో తన వాక్యాన్ని తన తీర్మానాన్ని స్థిరపరుస్తాడు కాబట్టి ఇక్కడ ప్రమాణం చేసింది ఏంటా ప్రమాణం చూడండి ఇది చాలా ఆశ్చర్యంగా ఇది షాక్నింగ్ లా ఉంటది నీ సంతానం నీ సంతానం దీని నిచ్చేదనని చెప్పిన పాలు తెనెలు ప్రవహించే దేశం నకు నేను నీకు ముంద ముందుగా దూతను పంపి చూడండి ఇక్కడ ఆశారం రెండవ వర్షాలు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు తండ్రి నేను నీకు ముందుగా దూతను పంపి కణానీలను అమౌరీలను హిత్తిలను పెరిజీలను హివీలను ఎబుశీలను ఎందున్నాయ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి అవి సిక్స్ గ్రూప్స్ అవి కణానీయులు అమౌరీలు హిత్యులు పెరిజీయులు హివీయులు ఎబుశీలు ఇవి ఆరు గుంపులు ఇవి ఏడవది సంపూర్ణమైనది ఈశాలి గుంపు అది కాబట్ ఇక్కడ ఆరు గుంపురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడు ఈ ఆరు గుంపులు వాటిని ఆ ఆరు గుంపులను వెలగొట్టడానికి నేను మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను అంటాడు కాబట్టి ఈ దూత గురించి నేను కొంచెం అంత డీటెయిల్ గా చూపించను గానీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మరీ డీటెయిల్ గా చూపిస్తాను బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏంటంటే దేవుడి యొక్క దూతను పంపిస్తుంది ఈ దూత ఎవరు అంటే యుద్ధానికి ముందు దూత అన్నట్టు నీ శత్రువులను సంహరించే దూత అన్నట్టు నీ శత్రువులను తరమగొట్టే దూత అన్నట్టు కాబట్టి ఆ మీరేమో ఇటుకలు మోసుకొని వచ్చేవాళ్ళు మీరు మన మన పట్టణాలు కట్టిన వాళ్ళు ప్రాంతాన్ని అవన్నీ మేం ఫీస్ దాని పేరు ఐగుప్త దేశంలో ఉండే దాని పట్టణం సిటీ పేరు ఆ సిటీలను కట్టినారు వీళ్ళు నోటికొస్తలేందుకు రెండు సిటీస్ కట్టినరు వీళ్ళు ఆ రెండు పట్టణాలను కట్టినారు మీరు మీరు కట్టేవాళ్ళు మీరు మేస్త్రీలు మేసన్స్ మీకేం తెలుసు యుద్ధం చేయడం కాబట్టి నేను మీకు ముందుగా ఒక యుద్ధం చేసే దూతను పంపిస్తా కాని ఈ రాష్ట్రానికి ఈ దూత పని ఏంటంటే కేవలం యుద్ధం చేయడం కోరికే పంపబడుతుంది ఈ దూత వాళ్ళని అందరినీ తరిమేసినాక ఇస్రాల్ అందులో స్థిరపరచడం కొరకు ఈ దూతను నేను పంపిస్తాను అంటున్నాడు కానీ ఇప్పుడు చూడండి కానీ చెప్పాను నాలుగో వచ్చారు మూడవ వచ్చే అంటారు మీరు లోబడ ప్రజలు గనుక నేను మీతో కూడా రాను ఇది చాలా ఆశ్చర్యకరమైన వాగ్దానం దేవుడు తీర్మానించుకుండా అంటే ఆయన తీర్మానాన్ని ఎవరు మార్చలేడు ఇస్రాయల్ ప్రజల దగ్గరికి ఆయన నేను రానన్నాడు యాక్చువల్గా అయితే దేవునికి తన ప్రజల మధ్యలో నివసించడం ఎంతో ఆశ ఎక్కడ ఆనందము సంతోషం ఎందుకంటే తండ్రి పిల్లల మధ్యలో ఉండాలి కదా కానీ ఇక్కడ నేను పిల్లల మధ్యలో ఉండని అంటున్నాడు ఇది షాకింగ్ న్యూస్ ఎందుకంటే చూడండి మీ మీరు లోబడి లేని ప్రజలు స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఈ రోజు కూడా వాళ్ళు అటెండ్ ఉన్నారు కదా మనం ఎప్పుడు యూదులకు ఇప్పుడు ప్రకృతి సహజంగా ఉన్న ఇసా కథలకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడడం మనం వాళ్ళు శరీరంగా ఉన్నారు అంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కాలంలో కూడా పాత కాలంలో కూడా కొంతమంది ఆత్మీయంగా ఇసలుగా మార్చబడ్డవారు ఉన్నారు శారీరకంగా ఇస్రాయల్ గా ఉన్న ఉన్నవారున్నారు పుట్టుకతోని ఇస్రాలు వాళ్ళు కానీ అంతరంగంగా ఇస్రాయల్ వద్ద మార్చబడ్డ వారు కూడా ఉన్నారు ఈరోజు కూడా అంతే శారీరకంగా క్రైస్తవులు ఉన్నారు మార్చబడ్డ క్రైస్తవులు కాబట్టి ఇది లేది ఇది ఒక లేయరు స్పిరిచువల్ లేయరు రిపీట్ అవుతానే ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి కాబట్టి లోబడర్లనే ప్రజలు అందరూ శరీరంగా ఉండేవాళ్ళు అన్నట్టు అంటే ఎందుకు లోబడర్ అంటే రీజనింగ్ అన్నట్టు వాళ్ళ మైండ్స్ లో రీజనింగ్ ఉంటుంది ఎక్కువ లాజిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు ఉపయోగిస్తూ ఉంటారు సమర్థింపంట మనం సింపుల్ గా పద తెలుగులో చెప్పాలంటే ప్రతిదాన్ని సమర్థించుకుంటూ ఉంటారు కారణాలని ఆ రీతిగా సమర్థించుకొని ఏం చేస్తాడంటే దేవునికి అవకాశం ఇవ్వలేదు అందుకే ఎక్కడైతే లాజిక్స్ రీజనింగ్స్ వాడుతూ ఉంటామో ఆయన అక్కడ ఉండడు ఎందుకంటే అది తెలుగువాడుతరానికి సాదృష్టం అన్నట్టు అంటే ఏంటంటే నాకు అవసరం లేదు దేవుని రీజన్ నా ఓన్ రీజన్ అదికే మన మనము ఆయన దృష్టిలో వెరే వాళ్ళ లాగా ఉంటామంటే కొర పత్రికలో జ్ఞానులు ఆయన దృష్టికి వెరే వాళ్ళు ఎందుకంటే ఈ లోకపు జ్ఞానము వెరితనం అది మరణానికి నడిపిస్తుంది కాబట్టి ఇష్ట పనులతోనే ఇంత కచ్చితంగా చెప్తున్నాడు నేను ఎత్తి ఈ పరిస్థితుల్లో మీ మధ్యలోకి రాదు మీ కానీ యాక్చువల్గా నాకు ఇష్టం ఉంది రావాలని ఇది నాకు బాధాకరంగా ఉండే నేను ఒక నాకు ఒక టూ డేస్ క్రితంగా ఈ వాక్యం ధ్యానిస్తుంటే నాకు సడన్లీ వేకప్ అయింది మైండ్ నేను మీ దగ్గరికి రానున్నాడు ఎంత డిస్టర్బింగ్ వాక్యం అది అంతగా ప్రయాసపడి వాళ్ళని ఐగుప్తెలకి బయటకి తీసుకొచ్చి ఆ పది తెగుళ్ళు మనం చూస్తాం అక్కడ ఆ పది తెగుళ్ళు అక్కడ చూపించి ఆయన మహిమని అక్కడ ఐగుప్తెలకు చూపించి దాని తర్వాత ఎప్పుడు కని ఎరగని ఆ యొక్క ఎర్ర సముద్రం నుయల్గా చేసి నుంచి బయట తీసుకురావడము అది ఆశ్చర్యకరమైనది కదా బహు విశేషమైంది దాని వీళ్ళు పొగట్టుకున్నవన్నీ ఎన్ని వచ్చిండ్రు పిరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి అంతా బంగారం తీసుకుని వచ్చిండ్రు అంటే ఏంటంటే మీరు మా మమ్మల్ని బాగా పని చేయించుకోరు ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ అనేది అక్కడ చూపిస్తుండే వాళ్ళకి కాబట్టి ఈశ్వర ఉన్న యొక్క పర్సనాలిటీ సరే అది ఆగ్ ఇచ్చింది కాబట్టి దేవుడు దేవుడు కూడా మనకు అదేవిధంగా ఈ రోజులలో కూడా అంటే నథింగ్ ఈజ్ ఫ్రీ మనము ఉచితంగా ఎవరికి ఎవరితో చేయించుకోము ఎవరికి చెయ్యం కూడా సరే ఒకసారి మనం ఉచితంగా చేస్తామేమో అది సేవ దృక్పథంతో కానీ మటుకు నథింగ్ ఈజ్ ఫ్రీ అంటాం ఎవరన్నా నీతో ఫ్రీగా చేయించుకుంటే మటుకు వాడు నీకు సెవెన్ టైమ్స్ పే వాక్యం ఉంది అదేందుకంటే దాని తర్వాత మోసం ద్వారా మనకు అనుగ్రహించబడ్డ ఆ వాగ్దానం ఉన్నట్టు ఏం లేదంటే నీ పొరుగు వాటి ఏది ఆశించదు అన్నాడు కాబట్టి క్రిస్టియానిటీలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే పొరుగు వాడిని తీసుకుంటారు దానికి మనం అప్పులు అనేక మంది దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకుంటే మళ్ళీ అప్పులు ఎగర క్రిస్టియానిటీలు ఎక్కువ ఉంటది ఇది ఎంతోమంది సిస్టమ్ లో అరే బ్రదరే కదా రక్షణ పొందిన వాడే కదా ఫెయిత్ కొన్నాడు కదా అనేసి వాడికి అప్పు ఇస్తే వాడు తిరిగి ఏనాడని ఏన అటువంటి కేసులు నాయకు ఉంటాయి అప్పుడు ఎవరు సైడ్ తీసుకోవాలి నేను చెప్పండి సేవా జీవితంలో ఇది మీకు కొంత ఎందుకంటే నేను మధ్యవర్తిగా నిలబెడతారు మనుషులు బ్రదర్ ఇట్లా ఇంత విశ్వాసాన్ని అప్పిచ్చాను ఇంతకు ఒక్క పైసా తీర్చలేడు బ్రదర్ నేను కట్టుకోవాల్సి వస్తుంది బ్రదర్ మితి వడ్డీ అని చెప్తా అంటారు అప్పుడు మనం వాళ్ళకి ఎట్లా చెప్తాం ఇది లోబర్ని జీవితం కదా ఇది నువ్వు అగ్రిమెంట్ అప్పు తీసుకున్న అగ్రిమెంట్ నేను తిరిగి ఇస్తా అని మన నువ్వు ఇస్తామంటే నువ్వు లోబర్ని ప్రజలు అన్నట్టు క్రిస్టియానిటీలో చూస్తున్నా ఇది కాదు ఇంకా అనేకం ఉంటాయి కాదు కానీ ఇతరుల అనేకమైన వస్తువులు మనం తీసుకుంటా ఉంటాం వాడికి రిటర్న్ చెయ్యం ఇవన్నీ నీ జీవితంలో అక్యుములేట్ అయిపోయి ఆ వాక్యానికి విరుద్ధంగా నేను తయారు చేసింది మన మనసు రక్షణ పొందిన వాడికి పదే ఆగి అవసరం లేదనుకుంటారు చాలా మంది ఎందుకు బ్రదర్ అవసరం లేదంటే యేసు ప్రభువులో అవి నిర్వర్తించబడ్డాయి కదా ఆయన ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు హీ హాజ్ ఫుల్ఫిల్డ్ ద లా అంటారు ఇంగ్లీష్ లో అది ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు మన ప్రభు అయినప్పుడు నువ్వు పట్టించిన అవసరం లేదని చెప్తారు అనేసి నువ్వు తిరువర్తనం చేస్తున్నావు నువ్వు పద్యాంగిలను ఉల్లంఘిస్తున్నావు నువ్వు ప్రభుని స్వీకరించినప్పుడు ఇంకా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయాలి కదా అట్లా ఉండదు అన్నట్టు జరుగుతుందంటే ఇప్పుడు ఆయన అందుకే ఈ సూచనలు చెప్తున్నట్టు నువ్వు అనేక మందిర్కీ తీసుకున్నప్పుడు మళ్ళీ నీకు పది నుంచి ఆశ్రహాలు ఎట్లొస్తాయి నువ్వు నీ ఓన్ లాజిక్ కపటోపాయాలతోనే సంపాదించుకున్నావు అవన్నీ లోకంలో మళ్ళీ నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తారాయినా కాబట్టి ఏ రీతిగా పొందుకున్నావో రీతిగానే ైళ్లు తినేస్తాయి యుగ సమాప్తిలో ని మీదికి పడి అవి భూమి అంతా ఆక్రమిస్తాయి అని మనం ఎన్నిసార్లు ప్రవచనాలు చూసినాం ఆ గుంపు వచ్చి మొత్తం నువ్వు సంపాదించుకున్నంత తీసుకొని పోతాయి నువ్వు ఉంటా చెల్తాది నిలవడాల్సి వస్తాయి అప్పుడు దుఃఖంతో ప్రభువ నేను ఈ వాక్యాలను అన్నింటినీ తృవీకరించినాను ప్రభువా నన్ను క్షమించ ప్రభువా అంతిస్తారు అదే చూడండి నాలుగవ వస్తుంలో మూడవ వర్షం ఏమంటు మీరు లోబడనలేని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను మీకు ఒక్క దూతను పంపిస్తున్నా ఈ దూత ప్రాబ్లం ఏంటంటే ఈ మూత ఈ దూత సంహరించే దూత కాబట్టి మీకు సంహరించే దూత కావాలనా ఆశీర్వదించే తండ్రి కావాలనా ఇది చాయిస్ అన్నట్టు క్రిస్టియానిటీ చాలా మంది ఈ చాయిస్ నిరీక్ష మనం ప్రభులు స్వీకరించిన వాళ్ళం కాబట్టి కాబట్టి మనకి మొదటి దూత అవసరం లేదు ఎందుకంటే యుద్దము యూహవాదే మనం యవర్తన యుద్ధం చేస్తున్నాం యవర్తన పోరాడుతున్నాం ఈ లాజిక్ ఈ ఇటువంటి ఈ లాజిక్స్ నువ్వు అర్థం చేసుకోకున్నప్పుడు దేవుడి లాజిక్ అంటుంది మనం యాక్చువల్గా దైవికమైన లాజిక్ అది నువ్వు డిసైడ్ చేసుకోవ్ తిరుగుబాటు నువ్వు లోబడి ప్రజలు కాబట్టి నువ్వు లోబడకపోతే వాక్యానికి నీకు ఆ దూత ఒకడే ఉంటాడు ఆ దూత ఉంటే నీకు ప్రాబ్లం నీకేమవుతుంది తెలుసా ఎప్పుడు యుద్ధాలు జరుగుతావు టీ దూత నీతో ఉంటే ఈ లైఫ్ లో నువ్వు ఎక్కడో యుద్ధాలు జరుగుతా ఉంటాయి సరే కొట్లాడతావు విజయం వద్దుతావు బట్ కొట్లాటైతే జరుగుతూ ఉంటుంది నాకు ఆ దూత వద్దు అని ప్రార్థన చేసుకుంటా నేనైతే ప్రభావ నాకు నాకు నువ్వే కావాలా ప్రభు నేను నాలో ఎటువంటి అవిధేయత ఉందని చూపించు ప్రభావ నేను లోబడే బిడ్డగా నన్ను తయారు ప్రతి విషయంలో నేను లోబడాల ప్రభావ అన్న ప్రార్థన మనకు చాలా అవసరం ఈ దూత చాలా డేంజరస్ దూత నేను అది చాలా ప్రార్థన పూర్వకంగా చూసిన దానికి అనుకున్నాను ఈ దూత మనతో పాటు ఉంటే మటుకు మనకి బ్లెస్సింగ్స్ ఉండవు ఎప్పుడు సమస్యలంటే సమస్యల మీద విజయం పొందడమే ఉంటుంది కానీ బ్లెస్సింగ్స్ మటుకు కాబట్టి ఆయన ఒక మార్గం చూపించింది చూడండి అది చూపించేసి క్లోజ్ చేస్తా వాక్యాన్ని మీరు మూడో వర్షాలు మీరు లోబడన ప్రజలు గనుక నేను మీతో కూడా రాను ఒకవేళ వస్తే త్రోవలో మిమ్మల్ని సంహరించిందనేమో అని మోసతో చెప్పాను నాలుగవ క్షణంలో ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి ఎవడను ఆభరణంలోనూ ధరించుకోవడం లేదు కాగా యోహోవా మోసతో వీటిలా నీవు ఇషాలతో చెప్పు మీరు లోవలని ప్రజలుగా ఒక్క క్షణ మాత్రం నేను మీ నడుమకు వచ్చి తిన మిమ్మల్ని నిర్మూలము చేసేదను గనక ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనేను కాబట్టి ఇస్రాయలు హోరేబుకొండ మీద తమ ఆభరణను తీసివేసి అతట మోసే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్లి పాలెములకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టాను కాబట్టి ఆ ఆలో వచ్చే కొండ మీద తమ ఆభరణను తీసివేసారట తీసివేసినాక ఏం జరిగింది అనకట మోషే గుడారము వేసి పాలెము వెలుపలికి వెళ్లి పాలెములకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడరము అను పేరు పెట్టాను ఇది బహుశా మోసే టైంలో ఇది మొట్టమొదటి ఆదరణ ఆరాధన స్థలం అనుకుంటా యహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలను ఆ ప్రత్యక్ష గుడారంకు వెళ్ళవచ్చున వెలుచూ వచ్చాను మోసే ఆ గుడారంలకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ఆ ఆ తన గోడారాపు ద్వారం నందు నిలిచి అతడు ఆ గురారాపులోనికి పోవరకు అతని వెనుక తట్టు నిదానించి చూచిచుండెను మోసే ఆ గుడారంలోనికి మేఘ స్తంభము దిగి ఆ గుడారము ద్వారం నిలువగా చూతో మాట్లాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గొడవపు ద్వారము నిలుచు నిలుచుటూచి ప్రతి ఒక్కరూ తన గోడారపు ద్వారం నందు ఇది బహుదా దుఃఖకరం ఉంది ఎవరికి కూడా అవకాశం లేదు దేవుని తల్లి వరానికి ఎవరు కూడా ధైర్యంగా పోలేడని అసలు ఒక మోస తప్ప కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే లోబడకపోతే ఎండ్ టైమ్స్ లో కూడా అదే పరిస్థితి వాక్యానికి లోబడకపోతే లాజిక్స్ ఈ లోకాతీతమైన విషయాల పట్ల ఆసక్తి చూపించి ఆయన వాక్యానికి దూరంగా ఉంటే లోబడకపోవడమే కదా అర్థం లోకంలో ఏదో సంపాదించుకుందాం ఏదో వెతుకుందాం అని ఓన్ తలంపులు ఉపయోగిస్తున్నావు గాని యాక్చువల్ అయితే నేను ఇంకొక ఆ అదే అధ్యాయంలో ఇంకొక దూత గురించి నేను చూపించలేదు ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చే దూత ఇంకొక దూత ఉంటాడు అక్కడ కాబట్టి నీకు యుధాలు దూత నీతో పాటు నివసించాలనా లేక ఆశీర్వాదాలు నీ కుమరించే దూత నీకు అవసరమా అనేది ప్రార్థన కేసు ప్రభు తప్ప ఎవరు నేను ఆశ్రయించలేరు ఎందుకంటే యువన్సు వార్త పదిహేనవ దేళ్ళు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తా ఉంటాడు నుండి వేరుగా ఉండి ఎవ్వరూ ఫలించలేదు గ్యారంటీ అన్నట్టు కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఫలించాలా ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతా దేవుని చిత్తం అనగా కొలిసి చూస్తాం దేవుని జ్ఞానమందు అభివృద్ధి జ్ఞానమందు అభివృద్ధి పొందుతా దేవుని చిత్తం అంటది కాబట్టి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది దేవుని సంకల్పం మళ్ళీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే నీకు ఎటువంటి దూత సహాయం అవసరం యుద్ధాలు చేసే దూతనా మితాయి దూత సహాయం అవసరమా లేక నీకు చాలా సరే ప్రభు అవసరమా చాయిస్ మనది అన్నట్టు కాబట్టి ప్రభుని నువ్వు ఆశ్రయించినావంటే నువ్వు ఏదైనా నేను ప్రభుని నమ్ముతున్నావు ప్రభు నమ్మనంటే ఏదో తెలుసా నా ఆగేలి దేకుడు అంటాడు ఆయన నిజంగా ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభు అని నేను అయితే నా కురలెం కాగి అంటాడు నేను ఈ విషయం నేర్చుకున్నా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేం మాటలు చెప్పిండో వాటి అన్నిటి నెమర్ వేయాలి మనం నెమరు వేసి దాన్ని పాటించాలా రిమైండ్ చేసుకోవాలా పాటించాలా ప్రాక్టీస్ చేయాలా వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి అని క్రైస్తవ జీవితం ఈరోజు కుత్తగా వినేసి వెళ్ళిపోతూ ఎంత బాగుంది రోజు వాక్యం అనేది వెళ్ళిపోతూ ఉంటాం ఏం చేసినా సోమవారం నుంచి శనివారం వరకు ప్రాక్టీస్ చేయలే ఇదొక్కటే నాకు బాధాకరంగా ఉంటుంది క్రిస్టియానిటీలో ఎన్ని గణం ప్రామిసెస్ ఉన్నాయి ఇంతగానో బ్లెస్సింగ్స్ ఉన్నాయి అయినా కానీ ఎందుకు బెస్ట్ జీవితం కనిపిస్తలేదంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తలేడు సుదా అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేస్తలేము మనం రవ్వ నాకు నాకి నాకి నాకి నాకి లైఫ్ లాంగ్ అటే అడుగుతుంటారు ప్రాధాన్యత నాకు అది నాకు అది నాకు అది నాకు సాయం చేయి సాధై చేయి ప్రార్థిస్తారు సరే అన్ని పొందినామని నువ్వు పొందుకున్నావు అంటాడు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అని చెప్పాల్సింది పోయి ముందుకు వెళ్ళిపోవల్సింది పోయి ఇంకా గదిలోకి వచ్చే ఉపాసాలు గంటలు గంటలు రోజులు రోజులు ప్రార్థన చేస్తున్నాం దా సంథింగ్ రాంగ్ అన్నట్టు అంటే ఇంకా థిడీ లెవెల్ అనే ఉన్నారు కానీ ప్రాక్టీస్ లెవెల్కి రాలేదు క్రిస్టియానిటీ ఎండ్ టైమ్స్ కి మనం ఇంకా సిద్ధపడుతున్నాము ఆల్మోస్ట్ కంక్లూజింగ్ దర్శకు వచ్చింది ఎండ్ టైమ్స్ ఎందుకంటే పౌరులు ప్రకటించే స్టార్ట్ చేసే రెండు వేల సంవత్సరాలు ఎండి టైమ్స్ ఎండ్ టైమ్ స్టార్ట్ అయ్యి ఎండ్ టైం ఎండింగ్ కి వచ్చిన్నాం మనం కాబట్టి ఎండింగ్ టైమ్ లో ఉన్నాం యాక్చువల్గా ఎండ్ టైం ఎండింగ్ టైంలో ఉన్నాం మళ్ళీ దాన్ని అర్థం చేసుకుని గ్రహించి మనము ఏ దూత సైడ్ తీసుకుంటాం మనం నేను మాటకు యహోవ శివ తన ప్రజలతో మాట్లాడినా మీరు ఎవరిని ఎవరిని వెంబడిస్తారు మీరు ఇది నేను తీర్మానించుకోండి చూస్ డే హూ విల్ యూ చూ అని చెప్తున్నాడు నేను నా ఇంటి వారిను యహోవా సేవించేదము అది చాయిస్ అన్నట్టు మీరు ఆ ఏంజల్ మీ ఎంట ఆ మొదట పంపిస్తున్న ఏంజల్ మీ ఎంట మీకు ఎప్పుడు ఇక ఇరకటంలే ఉంటాయి ఎక్కడ ట్రబుల్స్ ఉంటాయి అన్నిటి ఏంజిల్ నీకు అవసరమా లేక నీకు సమాధానం అనుగ్రహించి బెస్ట్ లైఫ్ అనుగ్రహించే ఏంజిల్ అవసరమా ఆ చాయిస్ మనకు ఉపజీపేసిన దేవుడు కాబట్టి అటువంటి చాయిస్ మనమందరం జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలనేసి నేనందరినీ కోరుతూ నన్ను చిన్నగా ప్రార్థనలు తనం కడుతున్నారు ప్రోభా మీరు అనేక పర్యాలు ఉన్నారు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు ప్రోబా ఎన్నో సార్లు మాకు హెచ్చరించినారు బాబా కానీ మేమే పాటిస్తలేము ముఖ్యంగా వినేసి వెళ్లిపోతున్నాం ఒక ఈ రోజు మీరు మాత్రం మేము ఈ యొక్క చాయిస్ తీసుకోవాలి కాబట్టి మమ్మల్ని ప్రొటెక్ట్ కొరకు మీరు ఒక దయాన్ని ఒక స్పిరిట్ ని పంపిస్తున్నారు ఒక ఏంజల్ ని ఆ ఏంజిల్ ఎప్పుడు యుద్ధాలు చేసే ఏంజల్ ఆరు గుంపులతో ఆ శారీరకంగా ఉండే ఆ గుంపులకి వ్యతిరేకంగా ఉండే ఆ ఏంజిల్ ని మాకు కానీ మాకు ఆ ఏంజిల్ అవసరం లేదు ప్రభావ మీరే మాకు అవసరం మీరు మా మధ్యలో వచ్చి నివసించండి ఎందుకంటే దేవుడు మీ మధ్యలో నివసిస్తారని మాకు మాట్లాడినారు ఇష్ట లోబ నోదాలు వాళ్ళ మధ్యలో నివసించాలని చెప్పి కానీ ఒక సొల్యూషన్ ఇచ్చేది ప్రత్యక్ష గుణ దగ్గరకు వచ్చి ప్రార్థించమని కాబట్టి నేను మాకు అవకాశం లేకుండా తండ్రి సరాసరి మీరు మా హృదయంలోకే వచ్చి కూర్చున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఆహ్వానించే గుణగణమే మీరు మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వర్ణాలు కాబట్టి ప్రభా మేము ప్రతి విషయంలో లోబడి లాగానే సహాయపడండి ప్రభు మనుషులు ఎట్టటి పరిపేడినని మేము అటు పరిగెత్తకుండా తల్లి సమస్తం మీలోనే ఉంది కాబట్టి మీ తట్టు మీ చెడ్డకే మేము వచ్చి ప్రభు యేసు అనేది నామం కాదని మేము గ్రహించాల కేవలం అది నామే కాదు అదొక ఆరాధన స్థలము కాబట్టి మీ స్థలానికి వెళ్ళాలా ప్రభ దేవుడు ఏర్పరచుకున్న ఆరాధనను ఏసు క్రీస్తు నామము అన్న సత్యాన్ని గ్రహించి ప్రవ్వ మీ నామం నుంచి జనపరచాలా ప్రభు అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ఇప్పుడు పట్టణాల తన మళ్ళీ బోత్ స్టేట్స్ తన మళ్ళీ బీబత్ తండ్రి పరిస్థితులు మనుషులు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు లాక్డౌన్ అయిపోయి ప్రభు ఎక్కడ పోలేని స్థితిలో వాటర్ అంతగా ఉంది ప్రభుత్వా రిసెస్ చేయమని ప్రార్థిస్తాం ఆ వాటర్ ని రెస్టారేషన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం అయితే సిటీ నార్మల్ సిటీ తీసుకొని రమ్మని ప్రార్థిస్తాం మీ కొడుకు బిడ్డల్ని సాక్షన్ పెట్టుకోండి తండ్రి మీ సత్య ప్రకటించే సేవకులన్నీ ఏవన్నా తల్లి ప్రవ మమ్మల్ని అందరినీ మీరు ఆత్మ సేవ పరుచుకున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించేరు లోకి వెళ్దాం గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవా మహిమస్తరుగుతుంది పరిశుద్ధుడానేకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఇన్నానిరంతరం ఏకరీతిగిన దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి దేవ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహాశ్వర్యంకే కల్వంగా ప్రభావ నీకు ఉదయకాలైనధి కూర్చో దేవా నిన్ను శృతించలాగా మీ వాక్యం ధ్యానించలాగని చిన్న సమయాన్ని బట్టి నీకు వన్నాను ప్రభా నా దేవ యొక్క దినం నూతన దినం మాకు అనుగ్రహించినారు ప్రభా యొక్క దినం ఎంతో మంది చెడు లేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జులు లెక్కలు పెట్టుకున్నాను ఆయన దివరాత్రి బామని కాచి కాపాడిన దేవుడు వేసేయానికి వన్నాను ప్రభా నీకు స్వరంగు వన్నాను ప్రభా మీకు స్వరమే వినకపోతే సత్య వారి మీద వాక్యం చూపి అయినా మీకు వాక్యం విని ప్రభు పాటించే వారి ఉండాలి ఇస్తు ప్రభావ లోబడిని ప్రజల లాగా ఉండదు ప్రభావ లోబడాల ప్రభావ ప్రతి దశలో అయినా మీకు విజేత జపించాలనైనా మీ వాక్యం విజేత జపించినైనా అది మా హృదయాలు ప్రాక్టీస్ చేయాలి ఇస్తున్నా మేము చరించిన మీకు వంద ఒకవేళ అనేది బలం ఇటు అంటే కొట్టివెండి ప్రభావని మేము సంపూర్ణ మేము పాటించి ముందుకు పోయన సాయపడమని తండ్రి యొక్క ఒక దూత మీరు పంపిస్తాను ప్రభావ ఆ దూత మాకు ఉద్దేశాలు చేసే దూతనైనా ఈసభ మీరు మాకు కావాలి ఇసుప్రభ మీరు మా హృదయం ఉండాలి ఇసు ప్రభావ మీకు సమాధానం కలిగే ప్రభావి ఉండాలి ఆరాధించాలా ప్రభావ మా హృదయం మందిరం దిగిరాలి ప్రభావాలి ప్రభావ గొప్ప దేవ ఈభ అలాంటి కృప మాకు అనుసరించి మా ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వందలైనా మీ వాకించి మాకు బయలపరచిన కట్టడం అనుసరించి నడుచుకుని బిడలుగానే ఉండాలా ప్రభా తను వార్తలు మీరు రాసినారు ప్రభావే మా హృదయంలో వచ్చి మీరు బయలుపరుచుకుంటున్నారు ప్రభావి ఆయన ఇసు ప్రభావి నూతనమైన కార్య మా జీతాలు మీరు జరిగించే ప్రభావం ఈ వాక్యానికి లోబడి మేము జీవించే బిల్లు మమ్మల్ని తయారు చేయకు ఆదిస్తామైనా ప్రభావ మీరు అక్కడ దినాలను ఉంటున్నాం ప్రభా ఆయన ఈసు ప్రభావ తల్లి యుగ సమాప్తి చివరి అంచెలనే ఉంటున్నాం ప్రభావితం వచ్చినాం ప్రభావ కాబట్టి మా జీతాల సంపూర్ణంగా ప్రభావం మీకు సమర్పించుకొని మేము తయారు చేయండి ప్రతి ఓడి ప్రభావ ప్రతి వాక్యం మేము ప్రాక్టీస్ చేయాలా మేము ఎవరైనా ప్రభావం చెప్పిన ప్రతి మేము ఎవరైనా మా జీతంలో ప్రభావ ఆయన మా ఇరుగు పొరుగు వద్ద మేము దేన్ని ఆశించొద్దు అది మేము తిరిగి వాళ్ళకి ఇచ్చేలా ఒకవేళ అలాంటి ఇంటి ప్రభావం చూపించిన ప్రభావా ఈ రోజు ఇచ్చే తర్వాత మేము అమలు పరుచుకోవాలి ప్రభావిత మేము జ్ఞాపకం చేసుకోవాలా మీరే మాకు జ్ఞాపకం చేయడం పర్వా ఆయన ప్రతి దశలో ప్రభావం మీ వాక్యం మీకు లోబడి జీవించాల ప్రభావా రాసుకోవాలి ప్రభావిత మేము పాటించి ముందుకు పోవాలి ప్రభావ లేకుంటే ప్రభావ అది మాకు అడ్డుగా ఉంటుంది ప్రభావ ఇస్తు ప్రభాన తల్లి నీకు వంద ఆయన మేము పరిశీలించుకోవాలి మీరు మాకు బయలుపరిచి ఎక్కడ మేము ప్రభా తప్పిపోయిన ప్రభావిని తిరిగి ప్రభా మమ్మల్ని రెస్ట్లో జీవన ప్రార్థిస్తూ మాకు బయలుపరచనైనా మీరు మాత్రం మాట్లాడండి ఈశ్వర్భాన్ని తిరిగి ప్రభావిత సంపూర్ణంగా మీ వాకింగ్ ప్రాంతంగా జీవించి ముందుకు పోయి పెట్టాలి కదా తాజా జీవన ప్రార్థిష్టం ఒక దేవా నీకు ఇస్తుతను అర్పించుకున్న నా దేవా నీకు వన్నాను ప్రభా ఈసు ప్రభా సి భయంకరంగా ఉంది ప్రభా తిరిగి రెస్ట్ వద్ద మనకి ప్రాధిష్టం అయినా మీరు గొప్ప కార్యం జరిగించండి అవ ముప్పు గ్రామాలు ఎన్నైతే ఉన్నాయి ప్రవా ఎంతో మంది ఇంట్లో ఇళ్ళలో వాటర్ చేసింది ప్రభావించి మనకు ప్రాధిష్టం కృపు దిపించింది ఆ వాటర్ వల్ల పొల్యూషన్ వాటర్ వల్లకి ఎలాంటి అనారోగాలు రాకుండా ప్రభావ కొట్టివెయిన ప్రభావ ఆయన ప్రతి ఒక్క బిడ్డ స్వస్థతను గరించండి ఆయన వైరస్ బాధ్యత కూడా మీరు కాపాడిన ప్రభావ మీరే స్వస్థపర్చిన ప్రభావ అయినా ప్రతి ఒక్క బిడకు సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం అనుగ్రహించడం ప్రాధిష్టమైన నైనా తిరిగి రైస్తో ప్రాదిష్టమైన గొప్ప దేవ మరొక అవకాశం బిడెలకు అనుగ్రహించేలాగా సాయపడమే ప్రాధిష్టమైన గొప్ప దేవ మీరు ఆకలి తొరికి ప్రభావ నేను సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభావ నీ గొర్రెలు మేము ఖాయాలేస్తే ప్రభు నిజంగా నీ గొర్రెలు కాయమో నీ పేరుతో మీరు అన్నది నేను చేయించిన ప్రభావ మూడోసారి ప్రభావ ఓ ప్రభు నీకు తెలియదో ప్రభా నైనా ఇసు ప్రభావ నేను ప్రేమిస్తున్న ప్రభావం చెప్పిన అతను అన్నాడు ప్రభావ కానీ పరీక్షిస్తున్నారు ప్రత్యక్ష మమ్మల్ని ప్రభానతండి ఈసూప తెలుసుకోవాలే మీకు వాక్యానికి ఎన్నిసార్లు మీరు మాట్లాడలేదు కానీ ప్రభావం ఇసుకుపోవ మీ వాక్యాన్ని మీ విధేత చూపించాలా ప్రాభ నైనా ఎందుకంటే ప్రభావ మీకు ఉంది కనుక మీ ప్రేమ ఉంది కాబట్టి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఆయన నీకు వందా ప్రభావ ఓ ప్రభానం ఇసు ప్రభావతాన్ని మీరు మాతో ఉండాలి ఇసు ప్రభావ నీకు వంద ఓ ప్రభావతని మీరు లేకుంటే మేము ఏం చేయలేము ప్రభావంలో మేము ఎట్లా బతకలేము నైనా ప్రభా సమస్త మీలో ఉంటే ప్రభావం అయినా మీరు మా హృదయలో ఉంటే ప్రభావ ప్రభావ మీ దేని మేము జయించగలం ఎందుకంటే జయించే జయించే శక్తి మీరు ప్రభావం అన్న గొప్పదేవ మీ గొర్రెలు మేము ఖాయాలేస్తా ప్రభావ ఎన్నో ఆత్మనర్శించిపోతే నీ ప్రభావలు అందరూ శోత ప్రకటించాల పరిస్థితులు ఎంత భయంకరమైన దినాలు ఉంటున్నా ప్రభావ ఇంకా అంత దగ్గరైపోయి వాకింగ్ చెప్తున్నా ప్రభావం అయినా మేము త్వర త్వరగా మా పని మేము ముగించుకునే ముందుకు సాగిపోవాలి ప్రభావ వాటి అన్నింటి ప్రభావం ముందుకు పోవాల ప్రభా నా దేవా ఈభు నాథాన్ని లోకాధితమైన వాటి అన్నింటిని విడిచిపెట్టాల ప్రభావ శారీరకమైన విషయాలు విడిచిపెట్టాల ప్రభావ ఆత్మ సంబంధులుగా ఆత్మస్వరూపులుగా మీరు సాగి ముందుకు పోవాలా పౌలు అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రధిష్టమైన సేవకులకు సిద్ధపడాల ప్రభావ మీరే సాయపడమని పార్ధిష్టమైన మా పిలుపు మా ఏర్పడిందని నిత్యం మరీ జాగ్రత్త పడాలా అంటే పోగొట్టుకోకుండా ప్రో టైంలో ఎంతో అనేకులు ప్రేమ చలారిపోతుందని మీరు అన్న ప్రభావ ఆయన మేము చలారిపోకుండా ప్రభావ ప్రతి క్షణం కలువరిశి చూపిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రేమను అనేకులు మీరు చూపించాలా సెలవు దగ్గర మీరు నడిపించాలా ప్రభావ అలాంటి సేవా భారం కలిగి మేము ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిష్టమైన ప్రతి ఆటంకాలను కొట్టిపోయిన ప్రభావ ప్రతి చీకల శక్తి నా దేవాస్సు ప్రభావ నా తండ్రి మీరే గొప్ప విజయం అనుకుని మనం అది వాయిస్సు ప్రభావ మీరే గొప్ప అద్భుత కార్యం జరిగించినైనా వాకిందరూ మీరు మాట్లాడానికి వన్ అన్నారు ప్రభావా ప్రాక్టీస్ చేయాలా ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నా కానీ ప్రభా కొన్ని పాటిస్తున్నాం కొన్ని విడిచిపెడుతున్నాం ప్రభావా కనికరించిన అయినా మీ కృపజపించిన మరొక అవకాశం కనికరించినైనా మీ వాక్యని పట్టుకొని సంపూర్ణంగా ప్రభావ నైనా వాటిని దాన్ని మేము పాటించి ముందు పోయి బిడ్డలుగా తయారు రూపకంగా విశ్వాసంగా కానీ రూపకంగా మేము పాటించాలా ప్రభావ క్రియలేని విశ్వాసం ప్రభావ నైనా మేము క్రియ జరిగించాలా ప్రభావ వాక్యం పట్టుకొని అంటే బిడ్డలకు మమ్మల్ని తాగే ప్రభావ రాశీర్దించండి దీవించండి వారి జీవితంలో మీరు నూతన కార్యాలు జరిగించమని ప్రధిష్టమైన అడుగుడుగున్న ప్రభావతి బిడుగు మీ నడిపించండి ఓ ప్రభావిక పరిస్థితులు వాతావరణం కూడా మీకు అద్దులో తీసుకుని అయినా కనికరించండి వైరస్ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ప్రభావ మీరు కాచి మొత్తం ప్రభుత్వ తిరిగి రెస్టోర్ చేసి ప్రభావ ఆదాయ సమాధానం ఇచ్చేసి మీరు మైంపష్టమైన గొప్పదేవ సేనా ప్రతి బిడ్డను తాకి స్వస్థపచ్చని జాస్ స్వస్థపచ్చని ప్రభా ఆయన అగ్రహం స్వస్థపచ్చు పార్థిష్టం ఆచార్యాన్ని చిన్న పాప గురించి మేము ప్రార్థిస్తాం దేవ బిడతాన్ని ఎంతో బాధపడుతుంది ప్రభావం తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి ప్రతి చీకటి దురాత్మంతకార్య శక్తులు ఏతన్ శక్తులు ఆ బిడ్డ మీద వీళ్ళు ఏ సుఖరిస్తుంది అర్ధ్యాపిస్తుంది విచ్చిపెట్టి పోతానా దేవ సంపూ స్వస్థత ప్రకటిస్తున్నాయి ఏ సుఖరిస్తున్నామన హల మీ స్వస్థపచ్చని మహిమందండి ఆ కుటుంబంతో సరస్వత్తి నడిపించి రక్షణ దయచేసి గొప్ప కార్యం జరిగింది గొప్ప సాక్షి ఉండాలని సూచించి బాగా నైన్ శుద్ధించాల గణపత్యాల ప్రభావం తిరిగి లేవనిస్తండి ఆ బంధకాలి విడిపించి స్వస్థపచ్చి ఒక గొప్ప సాక్షిని పెట్టుకుని ప్రార్ధిష్టం అయినా నా దేవ నా ప్రభానికిభ ఓ దేవ ఈశుప్రవ మన ప్రభ నా దేవ ఈశ్వ్రవ నా తనని ఎఫ్రామ్ దగ్గర మమ్మీ గురించి ప్రార్థన చేస్తాం నా తనని తండ్రి మీ తాకాని ప్రభావ స్వస్థపచ్చిన మంచి ఆరు ప్లేట్ నిపూర్ణంగా నార్మల్ డిస్టర్ ప్రార్తమైనా తిరిగి రెస్ట్ వచ్చేయమంతా ఆదిష్టమైన మీరే సహాయపడండి ఓ ప్రవ ప్లేట్ నిన్న పెరగాల ప్రవ్వ మీరే సహాయపడంతో బాడీ అంత హీలింగ్ ఇచ్చింది స్వస్థపచ్చండి ఆ దగ్గర మీరు బలపరిచని చేసే మీరు చూడండి బాస్క స్థల మమ్మీని కూడా మీరు తాకాన్ని మంచి ఆరు కంటే ఇచ్చేయండి మందిని కూడా తాకాన్ని స్వస్థపరిచని ప్రభావ ఆయన ఇస్తు వృద్ధాంతలు ఉండక్రో నా తన బిడ్డ మీరు బలపరచండి కురుపుని అనుగ్రహించిన బలపరచండి తన ఆత్మ మీరు కాపాడని ప్రభుత్వ కురుకులు భద్రపరుచుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయడమంతా అదిష్టం లేకపోతే స్వాస్థినీకు వందలు తవ్వటర్ విషయంలో ప్రభావ మీరు గొప్ప విజయం ఇచ్చిన నీకు వందలు ఇస్తున్నా అద్భుతమైన జీతాలు చేస్తున్నారు నీకు వందలు తవ్వ అందరి జీతాలు చేసిన నీకు వందలు తవ్విక పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించారు ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగిన తర్వాత ఇక కాన్ఫిడెన్స్ అని తర్వాత ఈ పరిచయం ఇంకా ముందు ముందుకు పోల సాయపడి మనం ప్రార్థిస్తాం అనేకలను ఈ వాక్యం వినాలా ప్రభావం సత్యం గ్రహించాలా ప్రభావ ఎంత టైంలోనే ఉంటున్నాం ప్రభావ ఇక విశేషమైన ఈ సత్యాన్ని ప్రభావ మేము ప్రకటించాల ఆయన మొక్క నుంచి ఒకరికి ట్రాన్స్ఫామ్ కావాల ప్రభావ ఈ వాక్యం మన పౌరు నుంచి తిమోతికి ట్రాన్స్ఫర్మ్ అయ్యింది ప్రభావ ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఈ సత్యం మాంచి అనేకలు వెళ్ళిపోవాలి ప్రభావ ఆయన ఇసు ప్రభు మే మీ దగ్గర నేర్చుకున్న సత్యం ప్రభావ మీరు మాతో మాట బయట ప్రపంచం ప్రబలించాలా పర్జలింపజేయాలి మేమందరం ప్రభావం సేవ జితములందరూ నడిపించి మీరు అందరూ చింతపరచుకోమని త్వరలో రానున్న ఈసుక్రీస్తు పరిషత్ నామిన ప్రాధ్యున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధ పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనిలో తండ్రి విషయాలకు ఎంతో వందనాలు స్థూత్ర స్థూత్రాలు ప్రభా ఇదిగో నాయన గడిచిన కాలం అంతా ప్రభా మీ చెత్త కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంత వందనాలు పరిశుద్ధురాజు ఈ లెక్కనాలలో ప్రభావ ఈ రోజు ప్రభావ లేఖనాల ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా ఆరు గుంపు ఆరు మీరు వెళ్ళగొట్టారు ప్రభా సంపూర్ణమైనటువంటి ఏడో గుంపు స్వాస మీరు తండ్రి ఆ ప్రాంతానికి ప్రభావలు ప్రభుత్వ ప్రాంతానికి ప్రభా దానికి మీ దూతను పంపిస్తున్నారు ప్రభా మీ దూతను ప్రభావం పంపించాలి అంటే ప్రభా ఎదుగులైనా మాకు ప్రభా ఆ ఆరు గు్రంపుల్లో ప్రభా మీకు వ్యతిరేకమైన ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు మాలో ఉండకుండా మీరు చూసుకునే విధంగా ప్రభు మమ్మ తీర్చిదిద్దమని ప్రార్థన చేయించిన ప్రభా అను ప్రభావ వాక్యం ద్వారా మీ మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభా అయా మమ్మల్ని సరిచేస్తున్నారు ప్రభా ఇంక మీరే మరుగైనచండి వాటిని తెలుసుకొని ప్రభా వాటిని ప్రకటించడానికి అనుగ్రహించండి ప్రభా ముఖ్యంగా ఆయన ప్రభా అయా ఇక చివరి చివరి రోజుల్లో మేము ఉండంగా తండ్రి అయ్యా అయా మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా అయ్యా అనుక్షణం ఇంకా లోతుగాను ప్రభా అభా మీ సన్నిధిలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉండడానికి అయ్యా మీ కు్రహించండి ప్రభ అలిసిపోకుండా ప్రభా అయ్యా ఇంకన కూడా భారం కలిగి పరిగెత్తడానికి మీకు అనుగ్రహించండి అయా ఉత్తమ ఆటలతో నోటితో ఒప్పుకునేవారి కాకుండా ప్రభా అయా వ్యర్థంగా ఆరాధించేవారిలా కాకుండా ప్రభా అయ్యా మా పెదాలు ప్రభా అయ్యా ఆరాధిస్తే గానీ ప్రభా మీకు మాకు మా దూరంగా ఉన్నాయని చెప్తే అయ్యా అట్లా కాకుండా ప్రభా అయ్యా మీకు దగ్గరగా ఉండేలాగా మీకు ఇచ్చే మీ పంపించే దేవదూతను ప్రభా అ అయ్యా వాటి అందరు సహాయాన్ని పొందుకునే వారి లాగా మేము నేర్పరచమని ఆ విధంగా తీర్చిదిద్దాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా ముఖ్యంగా ప్రభా అయా ఎదుగునైనా ఈ రోజుల్లో ప్రభావ ఈ ప్లడ్స్ వల్ల అనేక నిరాశ నిరుపేదలైన వారి ప్రభావ గృహాల ప్రభావ అయా పడిపోయి ప్రభా అయా చాలా మంది ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడుతూ తండ్రి అయా ఈ వర్షాల్లో ప్రభా అయా మరి ఆ గృహాలను విదిలి రాలేక అయా పశువులు వదిలిపెట్టి రాలేక అయ్యా ఎంతో మగ్గుతా ఉన్నారు ప్రభా అయా ఎన్ని చోట్ల ఆధారాలు తెగిపోతా ఉన్నాయి ప్రభావి కు చూపించండి కంటి చూపించండి ప్రభా అభా మనుషులందరూ నాయన వీటిని చూసి బుద్ధి తెచ్చుకొని అయ్యా మీ వైపు తిరగడానికి అవకాశాన్ని మనం ప్రార్థించవచ్చును తండ్రి ముఖ్యంగా ప్రభా అంచుగూడాలలో ప్రభా ఫారెస్ట్ లో ఉండేటువంటి వారి ప్రభా అయా వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవన విధానం ప్రభా అయా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి వర్షాల్లో ప్రభా వారు బయటికి రాలేక వండుకోలేక తిందాక ఎలా బాధపడుతున్నారో తెలియదు ప్రభా నిశ్చితం అయితే వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అ వారిని ప్రభావితం ఆత్మ రక్షించుకోవాలని ప్రార్థన చేయొచ్చు తండ్రి మీరుండి నడిపించండి ఎంత వంద వారికి చెప్పు అనేక ప్రాంతాలు ప్రభావనొస్తాయి ప్రభావం లాగా పెట్టి పెట్టి ప్రభావ ఇలాంటివన్నీ చెప్పడానికి ప్రభావం అనుగ్రహించండియా యూట్యూబ్ లో ప్రభావ మరియు వీటన్నిటిని అప్లోడ్ చేస్తుండగా అయినా చూడటానికి ప్రభావ వినడానికి అనేకలు మీరు ఆకర్షించమని ప్రార్థించారు ప్రభావం ప్రభా తన ఆరోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీ పాదాలకి ఉపయుక్త మీ హస్తానికి తండ్రి మీ పాత్ర తీసుకొస్తున్నాం ప్రభు ముఖ్యంగా తండ్రి అయ్యా భాస్కర్ సార్ మొదలని ఎఫ్ఐఎం సార్ మొదలని అయ్యా మరి శ్యామ్ సారని పలుముగ్గురు ప్రభు వయసులు వృధా ఉండగా ప్రభు మీరు కనికరించండి చూపించండి తండ్రి సంపూర్ణంగా మీరు ప్రభుత్వ స్వస్థపరచండి మీ సాటర్గా మీరు నిలబెట్టుకున్న అట్లాగే ప్రభు జాశ్వం చేసుకుండి ప్రభా బిడ్డకు కూడా ప్రభు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ప్రభా అయా మీ సాక్షిగా మీ బిడ్డగా నిలబెట్టుకున్నాడు అయా మీ పాత్ర పనిముట్టుగా మీరు ఆ బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినాన్ని ఎవరైతే ప్రభావి కొడికి రాలేకపోయారో వారిని కూడా ప్రభు మీరు కుర్పంచం చేసుకుని తండ్రి నిశ్చితం అయితే మీరు దినాన్ని వారికి ప్రార్థన చేసి తండ్రి మమ్మల్ని కూడా ప్రభు ముఖ్యంగా ప్రభా బ్రదర్ మనోజ్ ప్రభ ఆయన మరి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనకు ప్రభా ఫేవర్ వచ్చిందని ప్రార్థన అవసరం మీరు ప్రభా అయ్యా మీరు ఒకసారి ఆ బిడ్డని మీరు దర్శించండి అయ్యా మీరు ఒక సంపూర్ణంగా స్వస్థపరచండి ముట్టండి ప్రభా అలపరచండి అయ్యా అయ్యా మరి ఆయన చేస్తున్న పరిచర్లు మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభావం సంపూర్ణమైన శక్తినిచ్చిగా పనిముట్టుగా సాక్షి వాడుకోమని ప్రార్థించాను తండ్రి అయ్యా ఈ మనవలన్నీ మీరు ఆ తీర్చుకుని ప్రచారం దాని జీవం కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమెన్కర్ సార్ డ్రాప్ అయ్యారు అన్నడు అన్నీ గద్దే అన్న సరే పర్సీ మీకు వనాలు గొప్ప తండ్రి మీకు మీ మా కద్రై మీరు మీరే మాకు సహకరి ఉండందుకు వదనాలు సమాధానం తండ్రి శాంతిని మీరు బాగా అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు వాదనాలు చేయాలి ఆశీర్వాదం అనుగ్రహించండి మీకు వాదనలు కావాలి ప్రతి సమస్య నుంచి వేల కల్పించి మీ కొరకు అంగీకారంగా నేను నివసించాలని సహాయపడినందుకు ఎంతో బాధనాలు తండ్రి ముఖ్యంగా ప్రభావ మీరు మాతో పాటు ఉంటే మాకు ఎంతో సంతోషం ప్రభావ మీ ఆనందించాలన్న ఆసక్తి మా దేశండి తండ్రి రక్షణ ప్రణాళికను కొనసాగించుకుని చివరి వరకు ఉంది లాగన సహపడండితండి మీరు అక్కడంత సమీపంగా ఉంటుండగా నేను త్వరగా సిద్ధపడాల అన్నిటిని సిద్ధపరచాలి దినంత నడిపించండి హైదరాబాద్ రిజిస్టేషన్ ఇచ్చండి తరువాత వైరస్ ని గడించండి తరువా ఆ యొక్క వైరస్ బారిన పడకుండా మనుషులను కాపాడండి త్వరగా మనుషులకి స్వస్థతలు ఉంది తక్కువ మీకు సంపూర్ణంగా సమర్పించుకుని జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఆర్థిస్తున్నాం మీరు అక్కడికి మనల్ని సిద్ధపరచండి అనేటి అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వాళ్ళందరిని ఆశ్రయించండి మీ రాకవసిన పశువులు మీరేమే ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం తండ్రి కామెన్ మన ప్రధాని వేసుక్రీ సభకుమం నడిపి సదాకాలం పడేన్ కామెన్ కామెన్ ఆమెన్